కాబట్టి అనుకున్నట్టు మధ్యాహ్నం సెషను కొంచెం ఆలస్యంగా ప్రారంభించడానికి కారణం మీకు తెలుసు నా తప్పు కాదు ఇంకా అందరి భోజనాలు అవ్వాలి కాబట్టి మనం ఆగటం జరిగింది దయచేసి కాస్త మళ్ళీ మరొకసారి మీ మైండ్ ని ట్యూన్ చేసుకున్నట్టయితే మిగిలిన భాగం నేను మీరు వినే అవకాశం ఉంది जीवित अरदेव माव जन्म दुर्लभम जन्म वृधा चुस्टों तपूर्द मरी जीवित थी, थी। एला जीवन बुत्क चावेदी कामने रू संघटनल मध्य जगे जीवन की ओर तीरण उ ఈ సత్యం అర్థమైనప్పుడు మనం ఇందాక అర్థం చేసుకున్నటువంటిది పుట్టుకతో మనకు ఎక్కువ విషయాలు తెలియవని మామూలుగా నన్ను అడిగితే పుట్టిన పచ్చిపాపకు నిద్రపోవటం వచ్చు నవ్వటం వచ్చు ఏడవటం వచ్చు ఆకలేస్తే నోరు తెరవటం వచ్చు ఇంకే ఇంతకుమించి ఇంకేమీ తెలియవు ఆ స్థితిలో కాని లక్షల కోట్ల అనుభవాల ప్రశ్నల తదుపరి నేర్చుకున్నందువల్ల నేర్చుకోవటం తెలిసింది అందుకే లర్న్ టు లర్న్ అని చెప్పని అంటాం నేర్చుకోవటాన్ని నేర్చుకో నేర్చుకోవటాన్ని ప్రేమించు జీవించటాన్ని నేర్చుకో ఇది నీటి ఆంతర్యం ఇందాక మనం వీటి గురించి కొంత మాట్లాడుకోవడం జరిగింది అందుకే నేను పగ వద్దు వేషం వద్దు అసూయ వద్దు ర్వం వద్దు మంచిగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి ఇందాక నేను మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీకు ఎలాంటి జీవితం కావాలి జీవితం అంటే ఏమిటి అనే దానికి మీరు చెప్పిన సమాధానాలలో కూడా ఇదే సమాధానం మనకు చూటకమైంది అందువల్ల లర్న్ టు లివ్ లివ్ టు లర్న్ లవ్ టు లివ్ లివ్ టు లవ్ లవ్ టు లర్న్ అనేటువంటి విషయాలను మనం ప్రాథమికంగా అంగీకరించాం ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే నిర్వహణ అని చెప్పండి చెప్తాం సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే స్వీయ నిర్వహణ అని చెప్పండి ఒక చదువు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ల సమస్యల గురించి వాళ్ల స్వీయ నైపుణ్యాలతో నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇతరులపై ఆధారపడితే ఆధారపడినట్టే జీవితం ఉంటుంది ఉదాహరణకు మనకు చిన్నప్పుడు నిక్కలు రంగేంటో షత్తు రంగేయుటో క్రాపు ఇటు తీయాలో ఇటు తీయాలో ఇలా చేయాలో అమ్మనో నాన్ననో అన్ననో అక్కనో చెప్పేటో మనం ప్రశ్నించరా వాడు కూడా మనల్ని అడగడా నడిచిపోయింది ఆరేళ్లకు నడిచింది ఎనిమిదేళ్లకు నడిచింది పన్నెండు ఏళ్లకు నడిచింది నీకు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చినందుకు కూడా అమ్మ తల రెట్టు దూవాలనే నువ్వు అడుగుతే నీకు కావలసిన మానసిక పరిపక్వత ఏర్పడలేదు అని మనం అర్థం చెప్పుకోవాలి ఎందుకు చెబుతున్నారంటే వయస్సుతో బాధ్యత పెరుగుతుంది అనే సత్యాన్ని గుర్తించకపోతే బాధ్యత జీవితం అలవాటు విలువలు పతనమానికి బాధ్యతారహితమైన జీవితం ఒక ప్రధానమైనటువంటి కారణం సామర్థ్యాలు డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అని చెప్పని అంటాం ఒకసారి విషయానికి సంబంధించి ఏ విషయాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పూర్వాపరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం వల్ల రాబోయే ఫలితం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత నిర్ణయం తీసుకోవాలి డిసిషన్ మేరే జిమ్మె తుమారా తప్పు నిర్ణయం ఏం చేస్తా నువ్వు అనుభవించాలి అట్లెట్లవుతుంది నా తప్పు వల్ల అందరికీ ఇబ్బంది కలిగితే నేను తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అవుతుంది తప్పుడు నిర్ణయానికి ఫలితం అందరినీ అనుభవించమని చెప్పి లాభం వస్తే మాత్రం నేనొక్కటి నెనకు వంచుతాననేటువంటిది అన్యాయం అసలు అన్యాయాన్ని ప్రతిఘటించేటువంటి తత్వం ఎందుకు ఏర్పడుతుందా ప్రతిఘటించడం దేవుడు ఎదురు తత్వం ఎందుకు ఏర్పడుతుందా ప్రశ్నించడం దేవుడు కనీసం ఆలోచించే దొరికి ఎందుకు మనం వేయటం లేదు ఈ ప్రశ్నలకు ఆలోచనలు వెలుకోవాల్సిన అవసరం ఉంది ఆ కాంటెక్స్ లో సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే నేను ఒక లిక్లేషన్ క్రియేట్ చేశాను ఎల్ఈకోటు టీఈకోటు టీఈకోటువీ అని చెప్పండి ఇందులో ఉన్న ఆరక్షణింటి కింద విభజించి ఒక్కొక్క దానికి రెండు అక్షరాలను కేటాయించి లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఎల్ఈక్వల్ టు టీ అని మైండ్ మేనేజ్మెంట్ అంటే టిఇజీక్వల్ టు యూ అని డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అంటే పీఈజ్క్వల్ టు ఈ అని నేను మూడింటి కింద విభజించడం జరిగింది పొద్దు నుంచి నేను ఇంతవరకు చెప్పింది మీ కొంత తేలిగ్గానే అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు ఇవేవో అక్షరాలు కోడక్షరాలు సమీకరణాలు ఈక్వేషన్స్ అని మీరు ఏమీ భయపడక్కర్లేదు ఇది కూడా అంత తేలిగ్గాను అర్థమవుతుంది ఎల్ అనేటువంటి మొదటి ఈక్వేషన్ని అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేద్దాం సమయం అనేటువంటిది అనంతము ఆద్యంతరహితమైనది ఎప్పుడు మొదలైందో తెలీదు ఎప్పుడు ప్రళయం వచ్చి ముగుస్తుందో మనకు తెలియదు ఇంత అనంత సమయంలోనూ మనకు సంబంధించినంత మటుకు ఇప్పుడు గమనించండి మన ఎంట్రీ ఈ ప్రపంచంలో మనం ప్రవేశించినటువంటిది మన పుట్టుక అని పేరు పెట్టారు ప్రవేశించిన ప్రతిది నిష్క్రమించవలసిన అవసరం ఉంది కాబట్టి మన మరణం మన ఈ ప్రపంచంలో నుంచి నిష్క్రమణ అని అర్థం పుట్టుకకు ముందు నేను లేను చనిపోయిన తర్వాత నేను ఉండను అంటే నేను అంటే నా జీవితం నా జీవితం అంటే ఈ భూమిపై గడిపిన సమయం నే భూమిపై గడిపిన సమయం అంటే నా పుట్టుకకు చావుకు మధ్య ఉన్నటువంటి సమయం కన్ఫ్యూజ్ అవుతున్నదా atthu thonda before birth nen lenu after death nen undanu anantha maina kala vyavadhi lo birth is a point of time death is a point of time the time between the two points of time birth and death constitutes my life my life is my time on this planet earth అంటే లైఫ్ ఈక్వల్ టు టైమ్ అనే ఒక ఈక్వేషన్ అవకాశం ఏర్పడుతుంది అంటే ఎల్ ఇస్ అని సంకేత రూపంలో మనం దాన్ని రాసుకోవచ్చు ఎల్ ఇస్ ఈక్వల్ టు అని ఎప్పుడైతే రాశామో కొన్ని ఇన్ఫ్లెన్షియల్ గా అంటే ఒకదాన్ని బట్టి ఒకటి మనం ఆలోచించినప్పుడు తర్గబద్ధంగా మనకు అర్థమవుతుంది ఏమిటది ఎల్ ఇస్ ఈక్వల్ అయినప్పుడు ఎల్ మైనస్ టి అవుతుంది రెండు సమానమైనటువంటి అంశాలు కాబట్టి ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే మిగిలేది పూజ్యము ఎప్పుడైతే ఒకదాంట్లోంచి ఒకటి తీసేది పూజ్యం అనే సాధారణ సమీకరణ తర్కం మనకు అర్థమైందో అప్పుడు జీవితంలోంచి సమయాన్ని తీసేస్తే జీవితంలో ఇక మిగిలినంటూ ఏమీ లేదు ఎందుకంటే జీవితం అంటే సమయమే కదా పుట్టుకోక లేదు చావు తర్వాత నేను ఉండను కాబట్టి పాయింట్ నెంబర్ టూ ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి మ్యాథమెటికల్ సింబల్లో ఒక సమాన స్థితి సమతోల్య స్థితి ఒకటి ప్రస్తావించబడింది ఈస్ ఈక్వల్ టు ఎల్ ఈస్ ఈక్వల్ టు అని అన్నప్పుడు ఎల్ టి రెండు సమానమని మనం అర్థం చేసుకున్నాం ఈస్ ఈక్వల్ టు అనేటువంటిది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది ఎప్పుడు సమర్థించబడుతుందంటే రెండు వైపులా సమానంగా ఉన్నప్పుడే ఈజ్ ఈక్వల్ టు అని అంటాం మ్యాథమెటిక్స్ తెలుసుకున్న వాళ్ళకి తెలుసు ఆ ఈక్వల్ టు మీద కనుక ఒక కొడితే ఈజ్ నాట్ ఈక్వల్ టు అవుతుంది ఉదాహరణకు టెన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ కానీ ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ ఈక్వల్ టానికి వీల్లేదు ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఒక వైపు మనం ఏం చేస్తామో రెండో వైపు కూడా సమీకరణానికి అదే చేస్తే తప్ప ఆ సమాన సమతౌల్య స్థితి ఉండదు అనేటువంటి సత్యం ఏర్పడుతుంది అంటే టైం వేస్టెడ్ ఈ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ is is is, life's happiness maximized. time management is life management, self-management. life that ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచితే జీవితంలో ఆనందాన్ని పొందే సామర్థ్య స్థాయిని పెంచినట్టు లెక్క సమయ నిర్వహణ అంటే జీవిత నిర్వహణ అంటే స్వీయ నిర్వహణ ఇది ఇందులో ఉన్న అంతరాలు ఇలాగే నేను ఒక స్లో వేకప్ టేకప్ మేకప్ అని కమప్ప అని చెప్పి మీతో చెప్పడం జరిగింది ఆనెస్ట్ ఇప్పుడు ఈ క్షణంలో మీ యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకుని ముప్పై ముప్పై ఐదు ఈ ముప్పై ఐదేళ్ల సమయంలో మీరు సవ్యంగా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారా అనే ప్రశ్నకు గుండె మీద చేయిబెట్టుకుని మీరే సమాధానం చెప్పండి పోగొట్టుకున్న అవకాశాలు ఎన్ని పట్టుదల లేకుండా జీవించిన సందర్భాలు ఎన్ని చూసిన సినిమాలు ఎన్ని టీవీ సీరియల్స్ ఎన్ని క్రికెట్ చూడటంలో ఎన్ని గంటలు ఆడటంలో ఎన్ని గంటలు కబుర్లకు ఎన్ని గంటలు రోడ్ల మీద తిరగటానికి ఎన్ని గంటలు ఊర్లకు షికారులకు ఎన్ని గంటలు మీరు ఖర్చు పెట్టారు అనగా లెక్క వేసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఏం చేస్తున్నావు ఆయన నువ్వు కూర్చో కూర్చో ఎవరు నిలుచోక్కర్ ల్ఫ్ వచ్చావు గల్ఫ్కి వెళ్ళటానికి ముందు ఏం చదివినావు అస్టేట్ హాస్పిటల్ ఏం పని చేసినావు ఏం చదివినావు ఎస్ఎస్సీ వరకు నువ్వు చదివినావు ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు ఎస్ఎస్సీ వరకు నీకున్న అద్భుతమైన సామర్థ్యాన్ని నువ్వు వాడుకున్నావా మీ యొక్క కెపాసిటీ నువ్వు వాడుకున్నావా మనస్ఫూర్తిగా చదివినవా ఎంత పట్టుదల తెలివి పరిశ్రమ ఉండాలో అవి చూపించినవా అవి గనక చూపించి ఉన్నట్టయితే నువ్వు డాక్టర్ అయి ఉండేటోడివి సమధరాలే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా సార్ ఏదో ఆ ఒక పిల్లగాడిని పట్టుకుని అంటున్నాను అనుకోకండి మీరు స్వాయి స్వీయ పరీక్ష సెల్ఫ్ అనాలిసిస్ చేయాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు అందరు వింటూనే ఉన్నారు కదా జాగ్రత్తగా వింటున్నారు కదా మీరు కనుక సెవెంత్ క్లాస్ నుంచి ఇంత అటెంటివ్ గా కనుక వినున్నట్టయితే మీ జీవితంలో మార్పు వచ్చిండేది కాదా సింపుల్ పోనీ ఈ క్షణాన్ని అయినా రియలైజ్ చేయండి ఏం రియలైజ్ చేయాలి మీ జీవితం అంటే మీ సమయం అనేది సత్యం గనక మీకు అర్థమైనట్టయితే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే జీవితాన్ని సద్వినియోగపరుచుకున్నట్టే సమయాన్ని వృధా చేసుకుంటే జీవితాన్ని వృధా చేస్తుంటే ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎంత సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారో మీరే తేల్చుకోండి మీ జీవితాల గురించి మీరే ఆలోచించండి ఇప్పుడు మీ వయస్సు నలభై ఐదా యాభై ఎనిమిదా అరవై రెండ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది మేల్కొంటే మీరు చేయగలిగింది ఎంతో ఉన్నది నిద్రమక్తులో ఎందుకుంటున్నారు అన్నది ప్రధానమైన ప్రశ్న ఏం చేయాలన్నది మీరు నిర్ణయించుకోవాలి నేనువ్వండి నిర్ణయించడానికి మీ జీవితాన్ని వృధా చేసే హక్కు మీకెక్కడి ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం ఉన్నది కదా చాలా మందికి అవునా దేవుడు ఇచ్చిన బహుమానమే కదా మరి దాని దుర్వినియోగపరిచే హక్కు ఎక్కడున్నది నీకు నువ్వు సమయం వృధా చేస్తే దేవుడు ఆనందిస్తాడని అనుకుంటున్నావా సమయం సద్వినియోగం చేసుకుంటే కదా దేవుడు ఆనందించేది ఈ బద్ధకం ఎక్కడి నుంచి వచ్చింది నీకు వాయిదా వేసే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఆరేడు గంటలు నిద్రపోతే సరిపోతుందిరా అంటే పది గంటలు నిద్రపోయే సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది తాగుడు అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది సిగరెట్ తాగటం ఎక్కడి నుంచి వచ్చింది సింపుల్ గా నీట్ గా క్లీన్ గా మాటిస్తే మాటలు పెట్టుకునే అలవాటు బదులు అబద్ధాలు చెప్పుడు మోసాలు చేసుడు ముందు ఒక మాట వెనకాల మాట వెన్నుపోట్లు ఇవన్నీ ఎందుకు అలవాటు అవుతున్నాయి పక్కదారులు దారి తప్పడాలు ఎందుకు అలవాటు అవుతున్నాయి వీరిని సమర్థించుకునే బలహీనత ఎందుకు ఏర్పడుతుంది మనకి ఇవన్నీ ప్రశ్నలు ఇవన్నీ ఆలోచనలు నేను మొట్టమొదట చెప్పాను ఈ లెక్చర్ మొదలెట్టినప్పుడే పొద్దున ఆలోచించటం ప్రశ్నించటమే మన ప్రగతికి కారణమవుతుంది అని ఇలా ఎల్క్వల్ టు అనేటువంటి ఒక్క సత్యం అర్థమైతే మనకు మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో అవకాశాలను ఎలా సొంతం చేసుకోవాలో మనకు తెలుస్తుంది ఈ రెండవ అంశాన్ని మనం గమనిద్దాం రెండవది మైండ్ మేనేజ్మెంట్ పొద్దున్న చెప్పాను లక్ష కోట్ల కణాల సామర్థ్యం భగవంతుడు మనకి ఇక్కడ ఇచ్చాడని ఈ లక్ష కోట్ల కణాలు ఉన్నటువంటి మన మెదడు ఏం చేస్తూ ఉంటుంది మీరు ఆలోచించండి ఆలోచిస్తూ ఉంటుంది దాని పనే ఆలోచన ఇప్పుడు మనం అందరం బోన్ చేసి ఇక్కడ కూర్చున్నాం మనం మన ముక్తి ఏం చేస్తున్నది దాని తీసుకుంటున్నది దాని వదిలిపెట్టి మనం ఏమైనా చెప్తున్నామా తీసుకో ఆగో నిదానం అని మనం ఏం చెప్పడం అసంకల్పిత చర్య నీ ప్రమేయం లేకుండా అది గాలి తీసుకుంటున్నది గాలి వదిలిపెడుతున్నది ఇంతే అసంకల్పితంగా నీ మనస్సు ఆలోచిస్తున్నది నీ మనస్సు ప్రశ్నిస్తున్నది నీ మనస్సు నేర్చుకుంటున్నది ఇప్పుడు ఈక్వేషన్ అర్థం చేసుకోండి టీ ఈస్ ఈక్వల్ టు క్యూ అని చెప్ప నేను అక్కడ రాశాను అంటే అర్థమేమిటి అనే అర్థం ఆలోచించడం అంటే ప్రశ్నించడమే టీక్వల్ టు క్యూ అన్నప్పుడు ఇందాక ఎల్ఈ ఈక్వల్ టు అయితే ఎల్ మైన జీరో అన్నారు కదా అదే తర్కం ప్రకారం ఎల్ఈక్వల్ టు క్యూ అయితే ఎల్ మైన సారీ టీక్వల్ టు అయితే టి మైనస్ టు ఇక్కడ అర్థం చేసుకున్నాం టీ అంటే థింకింగ్ క్యూ అంటే క్వశ్చన్ మనం చిన్న పని చేద్దాం ఉదాహరణకు మీరందరూ చాలా సహజంగానే ఆలోచిస్తూ ప్రశ్నిస్తూ నేర్చుకుంటూ ఉంటారని నేను ఒక మాట చెప్పేశాను ఇప్పుడు ఒక పని చేద్దాం ఏమిటది కాసేపు కష్టమే కానీ ఆలోచించడం మానేయండి ఏం చేయాలి ఆలోచించటం మానేయండి సార్ మీరు ప్రశ్న అడగండి సార్ నాకు కూర్చుని అడగండి ఏం పర్వాలేదు ఇవాళ బంగారం ధర ఎంత అని అడగరాదు ఏమడితే సమయం పోయింది ఇప్పుడు నేను కొలమననా అమ్మ మననా ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఇప్పుడు మా ఊరికి కామారెడ్డికి ఎంత దూరము ఏదన్నా అడగరాదు ఏదో ఒకటి అడుగు ఏదో ఒకటి ఏదో ప్రశ్న అడుగు ఉన్నా ఏ ఊరికల్లో వచ్చినావు నీ ఫోన్ నంబర్ ఏంది ఏమాయ నీ పుట్టినరోజు ఏంది ఏదో ఒకటి కదా నా ఫోన్ నంబర్ ఇప్పుడు ఆయన నా ఫోన్ నంబర్ అడిగిండు నేను నంబర్ చెప్తే అది పెద్ద సమస్య కాదు నా పాయింట్ ఏంటంటే ఆలోచించటం మానమని చెప్పిన కదా అసలు ఎట్లా అడిగిన ప్రశ్న సమయం ఇప్పుడు ఏ ప్రశ్న అడగాలి ఎందుకు అడగాలి నేను హింట్స్ ఇస్తూ పోయినా ఆయనకు ఇదడుగు అదడుగు నీ ఇష్టం వచ్చింది అడుగు ఏదో ఒకటి అడుగు బంగారందరు అడుగు కామారెడ్డికి దూరం అడుగు నీ పుట్టినరోజు అడుగు ఏదో ఒకటి అడగమన్నా నే అనేది ఏంటంటే ప్రశ్న తడుతుంది ఆలోచించడం మానేస్తే ప్రశ్న తట్టదు పాయింట్ అర్థమైందా నంబర్ టూ ప్రశ్నించడం మానేస్తే ఆలోచించడం కొనసాగదు టీక్వల్ టు క్యూ టీ మైనస్ క్యూ ఇస్ జీరో క్యూ ఇస్ T is equal to Q leads to L until learning. You put up 10 years old. High quality of thinking, high quality of questioning, leads to high quality of learning. Low quality of thinking, low quality of questioning, leads to low quality of learning. No thinking, no questioning, to learn. Chinna Pandhi is a very good person. I amma nana, I amma Aadigira Prashrumpa Samadhani is a good person. స్కూల్లో టీచర్లు చెప్పేవాళ్ళ ఎవడో మాటి మాటికి లేచి అడుగుతా గుడికి రాని అనుమానాలు గుజ అని మనం కూపబెట్టేటోళ్ళం దానివల్ల ఏమైంది అని మనల్ని డిస్కరేజ్ చేసినాడు అడగటం డిస్కరేజ్ చేసావో ఆలోచించడం డిస్కరేజ్ అయింది అయినప్పుడు డిస్కరేజ్ అయింది మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను నేను మీరు అదే విద్యా వ్యవస్థ యొక్క ప్రోడక్ట్స్ ని బహుశా నా తరువాత తరంలో చదివిన వాళ్ళు మీరు బహుశా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలోనూ ఇంకా మంచి స్కూళ్లలోనూ చదువుకున్నారేమో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కడ ప్రశ్నను ప్రోత్సహించవో ఎక్కడ ఆలోచనను అభివృద్ధి పరచవో అక్కడ నేర్చుకునే సామర్థ్యాలు ఫలశనై బలహీనమై హీనమౌతాయి సమాజంలో ఉన్న అనేక రుగ్మతలకు కారణమిది ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు మొదటి నుంచి నేను ఆలోచించండి ఆలోచించండి ఆలోచించండి అని చెప్తున్నాను ప్రశ్నించండి ప్రశ్నించండి అని చెప్తున్నాను మీకై మీరు మీ జీవితాలకు సంబంధించి ప్రశ్నలు వేసుకుని ఆలోచించవలసిన అవసరం ఉంది అని ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అదండి మైండ్ మేనేజ్మెంట్ మీరు మీ నిర్ణయాలు మీరు మీ ఎంపిక మీరు మీ సామర్థ్యాలు మీరు మీ నైపుణ్యాలు మీరు మీ కళలు మీరు మీ ఆశయాలు మీరు మీ ప్రయత్నాలు మీరు మీ విజయాలు మీరు మీ అపజయాలు కొందరు అదృష్టవంతులు ఉంటారు మన్ను ముట్టుకున్న బంగారం కొందరు ఉంటారు బంగారం మన్ను అవుతుంది ముందు విధరికి ఇప్పుడు బంగారం రేటు గత పది పదిహేను రోజులుగా పడిపోతూ ఉంది ఎవరికైనా ముందు తెలుస్తే ఏం చేస్తుండేట వాళ్ళు అర్థమవుతుందా నీకు తెలుస్తున్నా చెప్ప ఎవరికి తెలుసు ఆ మధ్య మనకు వడగల వాన అవునా ముందు తెలుస్తే ఏంటి తెలుస్తుంది అంత పెద్ద ఎక్విప్మెంట్ ఉన్నటువంటి అమెరికా కూడా కరెక్ట్ గా వెజర్ ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు అంత సాటిస్టికేషన్ లేనటువంటి ఎప్పుడైతే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేవో కంట్రోల్ చేయలేవు కంట్రోల్ చేయనప్పుడు బై డెఫినేషన్ అన్సత్యనయింది అన్సత్యనైనప్పుడు నీవు నీ సామర్థ్యాన్ని పెంచుకోవడమే చేతిలో ఉంది తప్ప భవిష్యత్తు నిర్ణయించే స్వాతంత్ర్యం నీ చేతిలో లేదు దాట్స్ వై యుస్ట్ బి ప్రిపేర్ Be prepared means be learned. Be learned means be thinking, be questioning. That's why you have to do this. That's why T is equal to Q leads to L and J. Three. P is equal to E means progress is equal to pursuit of excellence. సంక్షిప్తంగా చెప్తూ ఇప్పటి ఈక్వేషన్ చూడండి ఎల్ ఈక్వల్ టుక్వల్ టుక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈవల్ టు ఈ అనే ఒక సమీకరణాన్ని నేను మీకు ఇచ్చాను అంటే లైఫ్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ప్రోగ్రెస్ ఈజ్వల్ టు పర్సన్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పదే అర్థం ఎప్పుడైతే ఒక సమీకరణంలో అన్ని సమానం అవుతాయో ఎటు నుంచి ఎటైనా దేనికి ఏదైనా సమానం అని చెప్పి మనం భావించవచ్చు అందుకని మొదట అక్షరం ఎల్ ఆఖరి అక్షరం టీ తీసుకుంటే ఎల్ ఇస్ ఈక్వల్ టు ఈ అనే సూత్రం అర్థమవుతుంది అంటే ఎల్ మైనస్ ఈరో అని తెలుస్తోంది అంటే లైవ్ వితౌట్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళకపోతే నీవు ఆ సమయాన్ని వృధా చేసుకున్నట్టు లెక్క ఉదాహరణకి పొద్దున్నే మీరు పదకొండున్నరకు ఎప్పుడు మనం స్టార్ట్ చేసినాం అవునా పదకొండున్నరకు స్టార్ట్ చేసిన మధ్యలో బ్రేక్ ఇచ్చినాం ఆ తర్వాత మళ్ళా స్టార్ట్ చేసినాం ఎండ్ చేస్తున్నాం మనం వ్యవహారం ఇప్పుడు మీరు ఈ హాలు ఉపన్యాసం వినటం ప్రారంభించినప్పుడు మీకున్నటువంటి మానసిక స్థితి ప్రశ్నించే సామర్థ్యము ఆలోచించే నైపుణ్యము నేర్చుకునే తత్వము కనీసం ఒక్క మిల్లీమీటర్ అన్నా గనక ఇవాళ సాయంత్రం నాలుగు గంటల లోపు గనక పెరిగినట్టు ఈ సమయం వృధా కాలేదు మీకు లాభం కలిగినట్టు లెక్క అలా కాకుండా పదకొండు గంటకే మంచిగా తేజ తేజ్గా ఉండినాం సార్ మీ ఉపన్యాసం విన్నాక డల్ అయిపోయినాము అబ్బో ఇంతున్నదా అని అనిపిస్తున్నది ఇంతున్నదంటే మాకు భయమనిపిస్తున్నది భయం అనిపించడం వల్ల మేము ఇంకా నీరస పడిపోయినాము అందుకని ఈ ఉపన్యాసం నష్టమే కలిగింది కానీ దీనివల్ల లాభం కలగలేదు అనే నిర్ణయాన్ని గనక అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మీరు లాభం పొందనప్పుడు మీ సమయం వృధా అయినట్టు సమయం వృధా అయితే టైమ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ అనుకుని నిర్ణయం చేశాం కాబట్టి ఆ మీ జీవితం వృధా మీ జీవితంలో ఒక రోజు వృధా అయినట్టు నేను చెప్పిన అంశాల్లోనే అంతర్యాన్ని గనక గ్రహిస్తే ఆలోచించడము ప్రశ్నించడము నేర్చుకోవడము సమయ నిర్వహణ జీవిత నిర్వహణ అభివృద్ధి చెందడం అనేటువంటి అంశాలు కానీ మీకు అర్థమైతే మీ జీవితం నుంచి మీరు నేర్చుకువలసిందేమిటో మీ పిల్లలకు నేర్పించవలసిందేమిటో మీ ఊరు గురించి మీ జిల్లా గురించి మీ రాష్ట్రం గురించి మీ దేశం గురించి మానవ సమాజం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఏమిటో మీరు అర్థమైతే నా ఉపన్యాసం యొక్క ప్రయోజనం అది సో ఎల్ఈ గుల్ and the l minus e is zero life without pursuit of excellence is zero in 8 day you must be able to assess the quantity and the quality of the improvement in your life జీవితంలో ప్రతిరోజు నువ్వు సాయంత్రం నిద్రపో రాత్రి నిద్రపోయే ముందు సమీక్షించుకున్నప్పుడు ఏం జరిగింది ఏం చేశాను ఏది సబమైన పనులు చేశాను ఏది అన్యాయం పనులు చేశాను ఏ తప్పుడు పనులు చేశాను ఎవరు నన్ను కోప్పడ్డారు నేనెవరికి కోప్పడినా ఎందుకు జరిగింది అనే విమర్శనాత్మకమైన సమీక్ష లేనప్పుడు ఆ రోజు మీ జీవితంలో వృధా అయిన లెక్క ఆ పాయింట్ నేను మళ్లీ కవర్ అవుతాను కాబట్టి నేను ప్రస్తుతాన్ని దాట వేస్తున్నాను పొద్దు చెప్పాను బుద్ధుడు ఒకడు ఏకలబ్్యుడు ఒకడు మనకు అపూర్వమైనటువంటి ఉదాహరణలు ఎవరో నేర్పించటం వల్ల నేర్చుకున్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు తమ మేధస్సు మేల్కొన్న మేధస్సుతో వాళ్లే ఆలోచించి ప్రశ్నలు సమాధానాలు ఆలోచనలు నేర్చుకోవడం అనేటువంటి తార్మిక దృపదంతో అద్భుతమైనటువంటి సామర్థ్యాలు చూపించినటువంటి వ్యక్తులు వాళ్ళు అని చెప్పండి ఇక్కడ వాచ్ అనేటువంటి దానికి ఉన్నటువంటి సంకేతం ఏమిటో ఆ పదాలు ఏమిటో వాటికున్న పొందిక ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం మన ఆలోచనలు అని చెప్పాను వే అవర్ థాట్స్ థాట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వర్డ్స్ అంటే ఆలోచనలు మాటల రూపంలో వ్యక్తం అవుతాయి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి కూర్చుని ఓ రెండు గంటలు మౌనంగా ఉండి బాగున్నారా బాగున్నరా బాగున్నరా అని నేను సాయంత్రం వెళ్ళిపోతాను అనుకోండి బాగున్నారా అని అడిగిండు బాగున్నాం కాబట్టి బాగున్నామని చెప్పినామని మీరు అనుకుంటారనుకోండి మీకేం లాభం దానివల్ల నా ఆలోచనలు నేను మాటలలో చెప్పి స్పందించమని కోరినప్పుడే కదా మీకు ప్రయోజనం కాస్త కూస్తూ ఉంటుంది ఎక్కువ లాభమా తక్కువ లాభం అన్నది వేరే కావచ్చు ఒక ఎంఏ చేసిన ఆయనతో పోల్చి చూస్తే ఒక టెన్త్ క్లాస్ దగ్గర చదివి ఆపేసిన వ్యక్తికి ఎంఏ చేసిన ఆయనకి కొంచెం ఎక్కువ తేలిగ్గా అర్థం అవుతోంది టెన్త్ దగ్గర ఆపినటువంటి వ్యక్తికి తక్కువ అర్థం అవుతోంది అది వేరే విషయం కాని ఒకే ఉపన్యాసం కదా నేను మాట్లాడుతున్నప్పుడు ఈయనకి ఎక్కువ చేసి ఈయనకు తక్కువ చేసి చెప్పలేదు కదా చెప్పింది మీ మీ ఆలోచనల్ని బట్టి మీ సంస్కారాన్ని బట్టి మీ తెలివితేటల్ని బట్టి మీ మానసిక స్థాయిని బట్టి నేటి స్థితిని బట్టి మీరు ఎక్కువనో తక్కువనో ఎబ్జార్బ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి ఎక్స్ప్రెస్ఫుల్ అన్ఎక్స్ ఆర్ యూస్లెస్ ప్రకటింపబడిన ఆలోచనలు ఉపయోగపడతాయి ప్రకటింపబడి ఆలోచనలు మనస్సులో నిశ్శబ్దంగా నిద్రపోతాయి స్ఫూర్తినిస్తాయి ఆచరణ స్ఫూర్తినిస్తుంది థాట్ లెస్ వర్డ్స్ ఆర్ డేంజరస్ అనాలోచితంగా చేస్తున్న మాటలు ఆలోచనలు పనులు నీకు సమాజానికి నీ కుటుంబానికి నష్టం కలిగిస్తాయి మరి మనం ఆలోచించి నోరింపుతున్నామా ఆలోచించకుండా నోరింపుతున్నామా ఆలోచించకుండా మాట్లాడే సామర్థ్యం ఎందుకు వచ్చింది మనకి ఈ బలహీనం ఎందుకు ఆహ్వానించుకుంటున్నాం హిందువు మాట్లాడుతున్నాం కొంచెం నిదానంగా ఆలోచించి మాట్లాడే అలవాటు హిందూ మనకి ఏర్పడటం లేదు ఇవన్నీ మళ్ళీ మనం ఆలోచించవలసిన ప్రశ్నలు అలా థాట్స్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ వర్డ్స్ వర్డ్స్ ఫార్మ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యాక్షన్ రిపీటెడ్లీ యువర్ హ్యాబిట్స్ కాన్స్టిట్యూట్ యువర్ క్యారెక్టర్ దట్ మీన్స్ వీఆర్ థాకింగ్ అబౌట్ ఏ థింకింగ్ హెడ్ ఏ ఫీలింగ్ హార్ట్ అండ్ సెట్ ఆఫ్ హ్యాండ్స్ అది డెస్టినీ నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది నీ భవిష్యత్తును నీవు తీర్చిదిద్దుకో నీవు కృషి చేసి నీ భవిష్యత్తు కై కావలసిన సరళిని అంగీకరించడానికి ప్రయత్నం చేయి అని వివేకానంద చెప్పినప్పుడు అర్థం ఏంటంటే నీవు కృషి చేయి ఫలితాన్ని ఆశించే హక్కు ఉంది వేదాంతపరంగా కృషి చేయి ఫలితాన్ని నాకు వదిలిపెట్టేవని కృష్ణ భగవాన్ అది వేరే విషయం అది మనం ఆ పాయింట్ కాదు మనం డిస్కస్ చేస్తోంది అనాసక్త యోగమని అని చెప్పబడింది సమయం కాదు కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు కర్మానికి కర్మ ఫలితానికి బద్దుడవైతే నీకు ఫలితం మీద జాస ఉండి కర్మ మీద జాస తప్పుతుంది ఫలితాన్ని నాకొదపెట్టు కర్మకు బద్దుడవయిడు పని చేయకుండా ఉండటం సమర్థనీయం కాదు నీ కర్తవ్యాన్ని నీ ధర్మాన్ని నువ్వు తప్పనిసరిగా మనస్ఫూర్తిగా పనిచేయ 100% పర్సెంట్ హండ్రెడ్ వన్ పర్సెంట్ టు వివ్ ఆ రిజల్ట్ మాత్రం నాకు వదిలిపెట్టు అలా అందరూ ఎప్పుడైతే నిష్కామ బుద్దితో పనిచేయడం మొదలు పెడతారో అప్పుడు స్వర్గమే భూమికి దిగి వస్తుంది అద్భుతమైన సత్యాన్ని మనం ఆవిష్కరించుకోగలుగుతామని పరమాత్మ సందేశం చెప్పని మనం అనుకున్నాం దాన్ని పక్కన పెడతాం అంటే వీఆర్ యూజింగ్ అవర్ హెడ్ అండ్ హార్ట్ ఇక్కడ ఆలోచనలుంటాయి ఇక్కడ విలువలుంటాయి చేతల్లో చేతలు ఉంటాయి దానివల్ల ఫలితాలు ఉంటాయి ఇక్కడ మురికి ఉంటే ఇక్కడ చీకటి ఉంటే ఇక్కడ బద్దకం ఉంటే ఏ రకమైన ఫలితాలు సమాజానికి వస్తాయో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ బొమ్మను జాగ్రత్తగా గనక మీరు గమనించినట్టయితే అది బహుశా అసంపూర్ణంగా మిగిలిపోయిన బొమ్మేమో అనే అభిప్రాయం మీకు కలగవచ్చు కాదు ఆ శిల్పి చాలా మేధావి అర్థవంతంగా పైభాగన్ చెక్కి కింద బాధను చెక్కకుండా ఆపేశాడు అక్కడ అర్థం ఏమిటి చెప్పనా శిలవు నీవు శిల్పి విల్పాదివి నీవు యు ఆర్ ది రాయల్ యు ఆర్ దిటర్ యు ఆర్ ది ఫినిష్ ప్రాడక్ట్ అని చెప్పను అందులోని అంతర్యం అంటే నిన్ను నీవు తీర్చిదిద్దుకో ఇప్పుడు ఇక్కడ ఒక రాయి ఉంది ఒక శిల్పిని పిలిచాం ఏమయ్య మాకు రేపు శ్రీరామనవమి రాముల విగ్రహం చెప్పు సరే సార్ అంటాడు ఇంకోడౌడ వచ్చాడు వాడు ఆంజనేయ భక్తుడు ఆ రాయి చూపించి అందులో నువ్వు విగ్రహం చెప్పమంటాడు సరే సార్ అంటాడు ఇంకోడవడో వచ్చాడు శ్రీలంక వాడు రావణాసురుడు భక్తుడు అందులో రావణాసురుడు చెక్కమంటాడు సరే సార్ అంటాడు శిలలో ఈ ముగ్గురు దాక్కునున్నారా శిల్పి మేధస్సులో అతని చేతికి ఇచ్చినటువంటి ఉలి సుక్తి దెబ్బల వల్ల ఆ రూపానికి చెందినటువంటిగా ఊడిపోయినందువల్ల మిగిలినటువంటి ఆకారం ఇక్కడ రామచంద్రుడిగా అక్కడ హనుమంతుడిగా అక్కడ రావణాసురుడిగా రూపుదాచింది అలానే నీలో ఉన్నటువంటి సామర్థ్యాలలో నిరుపయోగమైన సామర్థ్యాలను తొలగించుకోగా బలహీనతలను తొలగించుకోగా బలాన్ని అభివృద్ధి పరచుకోగా నీవులే అద్భుతమైన శిల్పం వలె రూపుదిద్ది శిల్పి చాతుర్యం నీ చేతుల్లో ఉంది అనేటువంటిది అందులోని ఆంతర్యం అన్నమాట ఇందా నుంచి నేను మీకు కొన్ని అంశాలు చెప్తూ వచ్చాను సార్ మనం ఫోర్ ఓ క్లాక్ కథా అనుకుందామా ఎట్లా ఇష్ట మొట్టమొదట నేను ఉపన్యాసం ప్రారంభించినప్పుడు అసలు ఈ ఉపన్యాసం ఎందుకు ఈ టాపిక్ ఏమిటి మానవతా విలువలేమిటి మనం ఎందుకు గ్రహించాలి కేవలం మన బాగు కోసమేనా సమాజం యొక్క బాగు కోసం ఆలోచించవచ్చా ఏమిటి ఎందుకు ఎలా అని చెప్పని నేను చెప్పాను ఆ ఏమిటి ఎందుకు ఇంతవరకు చెప్పాను ఎలా అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఉదాహరణకు బాగుపడాలి మాకు ఆ సార్ బాగుపడాలని మేము కూడా బాగుపడతాం సార్ ఏం చేయాలి ఇప్పుడు మీ అందరికీ పర్సనల్ ఫీల్డ్స్ డిఫరెంట్ కాబట్టి ఒకరు చదువుకుంటున్నారు ఒకరు ఉద్యోగం చేస్తున్నారు ఒకరు రిటైర్ అయ్యారు ఒకరు పెద్దవాళ్ళు ఒకరు వయసులో చిన్నవాళ్లు కాబట్టి సాధారణంగా అందరికీ పనికి అంశాలను నేను కొన్ని చెప్తున్నా నాలుగే నాలుగు సూత్రాలున్నాయి ఇందులో ఇవి మీరు ఈ క్షణం నుంచి పాటించడానికి అవకాశం ఉన్నటువంటి సూత్రాలు దయచేసి జాగ్రత్తగా గమనించండి ఇష్టం ఉందా లేదా పాటిస్తారా పాటించరా మీ ఇష్టం కనీసం వినేటువంటి బాధ్యతలను స్వీకరించండి మొట్టమొదటి అంశం ఏమిటంటే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలుంటుంది గంటకు అరవై నిమిషాలుంటుంది ఇరవై నాలుగు అరవైలంటే ఒక వెయ్యి నిమిషాలు ఉంటుంది ఇందులో వన్ అంటే నోటికి నిమిషం చొప్పున లెక్కపేస్తే ఒక వెయ్యి పద్నాలుగు పాయింట్ నాలుగు నిమిషాలు అవుతుంది దాని కొంచెం కన్వీనియన్స్ కోసం అప్పుడు రౌండింగ్ ఆఫ్ చేస్తే పదిహేను నిమిషాలు అవుతుంది రోజుకొక పదిహేను నిమిషాలు పొద్దున్నే అంటే పొద్దున పూట మీరు మీకు స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనల విత్తనాలను మనస్సులో నాటుకునేందుకు కావలసిన మంచి పుస్తకాలను చదవండి మీరు బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి హిందీలో చదవండి ఇంగ్లీష్లో చదవండి ఉర్దూలో చదవండి తెలుగులో చదవండి మీ ఇష్టం ఏది ఇష్టమో చదవచ్చు కానీ ఒక్కటే ఒక కండిషన్ ఏమిటంటే ఆఫ్ ఇన్పుట్స్ పర్సెంట్ ఇంపాక్ట్ కనబడవలే పదిహేను నిమిషాలు ఎలాంటి ఆలోచనలు మనస్సులోకి ఆహ్వానించుకుంటారంటే మిగిలిన ఇరవై గంటల నలభై నిమిషాల పాటు ఉత్తేజకరమైన జీవితం జీవించటానికి కావలసిన అర్థవంతమైన అగ్ని కణాల లాంటి విత్తనాలను హృదయంలో ఉదయం రోజు పొద్దునే నాచుకోవాలి పొద్దున్నే లేచి ఎవ జండ అని అనుకుంటే వింటే ఉత్సాహం వస్తుంది అనుకుంటాను లేదు పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై అది బాగు అది అనుకోండి లేదండి యజ్ఞ దాచర్రేష్టం అందుకే నీ ఇది చదువు ఇది చదువుతా నేను చెప్పలేదు నేను చెప్పింది ఏంటి నువ్వు బైబుల్ చదువు ఖురాన్ చదువు భగవద్గీత చదువు రామాయణం చదువు సుందరకాండ పారాయణం చేయి మరొకటి చేయి మరొకటి చేయి ఏదైనా పదిహేను నిమిషాల పాటు నీ బుద్రలో నాచుకునేటువంటి విత్తనాల ప్రభావం ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు సద్వర్తన మీద ప్రవర్తన మీద ఆలోచన మీద నైపుణ్యాల మీద నిర్ణయాల మీద సాఫల్యాల మీద ప్రభావాన్ని కలిగించేటువంటి మంచి విషయాలను నువ్వు చదవాలి అంతే ఇష్టం వచ్చి పాయింట్ నెంబర్ టూ దీని సద్గ్రంథ పఠనం అని చెప్పాను నేను రెండవది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ రివ్యూ సమీక్ష ఒక అరగంట నలభై నిమిషాలలో నా ఉపన్యాసం అయిపోతుంది మీరు హాయిగా వెళ్ళిపోతూ భద్రం బాగుంది డాక్టర్ సార్ నిలిచిందో ప్రేమతో వచ్చినాం బయట ఎంత ఉన్నది కదా వినమానందుకు కూర్చుని తిన్నాం సార్ ఏం జరిగింది ఏం చెప్పింది మనకు తెలియదు ఏమన్నా చెప్పిందా అన్నీ తెలిసినవే మరి మనం చేయాల్సిందేమైనా ఉందా ఏం లేదా ఆలోచించాల్సిందేమైనా ఉందా లేదా పట్టించుకోవాల్సిందేమైందా లేదా ఇవాళ రాత్రి నుంచి దగ్గర పొద్దు నుంచి మొదలెట్టవలసిందేమైందా లేదా అనేటువంటి సమీక్ష మీరు చేయాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సమీక్షనే దోహదం చేస్తుంది ఇవాటి నుంచి మీరు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క రెండు మూడు నిమిషాలు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకోండి దానివల్ల టుమారో విజ్ డిఫరెంట్ ఫ్రమ్ టుడే భవిష్యత్తు ఎప్పుడైతే గతం కన్నా భిన్నంగా ఉన్నతంగా ఉంటుందో ప్రగతి అంటే అదే సమీక్ష వల్ల అది సాధ్యం అవుతుంది పాస్ట్ కన్నా ప్ర ఉన్నతంగా ఉండాలి ఉదయం నేను మీకు లెక్చర్ ఇచ్చినప్పుడు రెండు వేల మూడు పదమూడు రెండు వేల అనే పది సంవత్సరాల గ్యాప్ తో మూడు సమయ నిర్ణయాలు చేసి మరి విలువలు ఎలా ఉన్నాయి పరిస్థితి ఎలా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన నైపుణ్యాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్పా అది సమీక్ష అంటే రెండవ అంశం మూడవది సజ్జన సాంగత్యం ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి కొంచెం ఎక్కువ పాళ్లలో ఉంటాయి కొంచెం తక్కువ పాడులల్లో ఉంటాయి అవకాశాలు దొరికితే మంచి వాళ్ళుగా ఉంటారు కొందరు చెడు చేసే అవకాశం దొరికితే చెడు చేసే సాహసం ఉండేవాళ్ళు కూడా మనకు కనబడతారు సజ్జన సాంగత్యం అంటే మీకైనా కొంచెమైనా మెరుగైన వ్యక్తులతో స్నేహం చెయ్యండి అని అర్థం కొంచమన్నా మెరుగైన వాళ్ళు ఉండాలి అంటే మీకన్నా ఓ రెండు మెట్లు తక్కువ వాడితో వాళ్ళతో కనుక మీరు స్నేహం చేస్తే వాటి స్థాయికి మీరు విరిగిపోతారు మీకన్నా ఒక్క మెట్టన్నా పని ఉన్నటువంటి వాళ్ళతో మీరు స్నేహం చేస్తే కనీసం మూడు నెలలకు ఆరు నెలలకో ఆరేళ్లకో వాడి స్థాయికి మీరు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అందుకని సజ్జన సాంగత్యం సకారాత్మక ధోరణి బీ పాజిటివ్ అని చెప్పని చెప్తాం మంచి జరుగుతుంది మంచిగా కృషి మంచి ఆలోచనలతో మంచి మనస్సుతో మంచి ప్రయత్నాలతో నేను ముందడుగు వేస్తాను ఎవరు నా వెంటొచ్చినా వెంట రాకపోయినా పర్వాలేదు ఇది నేను అనుకున్నాను ఈ పద్ధతి భోజనం చేస్తున్నప్పుడు డాక్టర్ సత్య స్వామి గారితో నేను చెప్పాను సార్ మనకు నాలుగు జూనియర్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు ఈ ఊరి పిల్లలు మీకున్న అవగాహనతో మీరు పట్టించుకుంటే వాళ్లకు మంచి ఆలోచనలు మనం ఏమైనా వాళ్ళ మనస్సులో నాటేందుకు ప్రయత్నం చేయొచ్చేమో అని అంటే నేను చేస్తాను సార్ ఈ ఆలోచన ఇంతవరకు రాలేదు అని అన్నారు ఊరికే చెప్తున్నా మీరందరు ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్లకు లేక ఈ ఊరికి సంబంధించిన వాళ్లే కదా ఇప్పుడు ఆయన మంచి పని వెళ్ళాం అనుకున్నప్పుడు మీరు సహకరించాలనా మన ఎందుకు వచ్చిందిరా అని అనుకోవాలనా ఇష్టం నీ ఇష్టం అది జరగవలసిన పని జరిగిపోతూనే ఉంటుంది మన నడిగి సూర్యుడు వహిస్తున్నాడా మన నడిగి నీళ్లు ఆవిరవుతున్నాయా మన నడిగి వర్షాలు పడుతున్నాయా మనం అడిగి పువ్వు మొగ్గు అవుతున్నదా కాయ అవుతున్నదా పంట అవుతున్నదా విత్తనాలు ఏర్పడుతున్నాయా కానీ మన వంతు కర్తవ్యం తెలివి గల మనుషులుగా మనం నిర్ణయించినప్పుడు చేయనప్పుడు మన కర్తవ్యాన్ని మనం చేయనటువంటి అలవాటు ఏర్పడుతున్నట్టు కదా అది బలహీనతనే కదా మరి ఇప్పుడు గొంగడు పురుగే సీతాకో చిలుకైనప్పుడు మనిషి ఇంత తెలివితో ఏమవ్వాలి కనీసం గొంగళ పురుగు స్థాయి కూడా మనం చేరుకోకపోతే ఎక్క అనేది సర్జన సాంగత్యం నాలుగవది సాత్వికమైన సంగీతాన్ని పొద్దున పూట వినటం అలవాటు చేసుకోండి సంగీతంలో మహత్తరమైన శక్తి ఉన్నది అని చెప్పని పెద్దలు చెబుతారు అల్లరి చిల్లర విషయాలు పొద్దున పూట బుర్రలో పెట్టుకుంటే ఆ రోజంతా అట్లనే గడుస్తుంది మీరు ఉదాహరణకు రోజు పొద్దున ఏడుకో ఏడుంపా మీరు కనుక రేడియో ఆన్ చేస్తే ఇది చాలా హాట్ గురువు అని చెప్పని ఆ రేడియో ఎఫంలో వస్తుంది మీరు ఎంతమంది వింటారో ఎంతమంది విన్నారో వినలేదో నాకు పొద్దున హాట్ ఏంటండి రకరకాల పాటలు వినిపిస్తూ ఉంటారు ఒక్కొక్క పాటలో ఒక్కొక్క బీట్ ఉంటుంది ఒక్కొక్క తూగు ఉంటుంది ఒక్కొక్క సాహిత్యం ఉంటుంది ఒక్కొక్క అర్థం ఉంటుంది అవన్నీ విన్నప్పుడు అలాంటి ఆలోచనలు మన మనసులోకి వస్తాయి మంచి మాటలు లేక మంచి సంగీతం విన్నప్పుడు మంచి ఆలోచనలు మంచి ప్రభావం మన మీద ఉంటుంది అవి లేనప్పుడు చెడు ప్రభావం కలిగేటువంటి అవకాశాలున్నాయి ఊకే మీకు అర్థం అవటానికి ఓ నాలుగైదేళ్ల క్రితం విక్రమార్కుడు అని కొనుకోకప్పుడు సినిమా వచ్చింది మీరెవరైనా చూసిందా చూడలేదు చూడలేదు ఎవరు చూసిందా పడుకోనా నువ్వే నువ్వు పిచ్చుమా ఈ పాట పొద్దున మీకు అర్థమైందా మీకు అర్థమైందా అది అన్నది ఏ రాత్రో ఎప్పుడో ఫ్రెండ్స్ పిక్నికో పార్టీలో పెళ్లాలతోనో ప్రో ఉన్నప్పుడు ఇట్లాంటి పాట తింటే హుషారు వస్తుంది ఆ విషయం వద్ద వద్దని చెప్పలేదు పొద్దున ఏడు పావు నువ్వు ఈ పాట తింటే ఆ రోజు నీ మైండ్ మూడు ఎట్లుంటది నువ్వే నిర్ణయం చేసుకో ఎలాంటి సంగీతం ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో అర్థం చేసుకుంటే ఆ దినాన్ని ఎలా ప్రారంభించాలో మనకు తెలుస్తుంది డెవలప్ ది హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ ఆన్ పేపర్ నీ ఆలోచన కాగితంపై రాసి పెట్టడం అలవాటు చేసుకో ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత తిరగేసినప్పుడు నేను రెండు వేల పదమూడులో ఇట్లా అనుకున్నా అమ్మా తప్పు కదా అదే నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఇప్పుడు అనుకున్నావు ఆ మాట నేను ఎప్పుడు అనుకున్నా ఈరోజు చూడు నా డైరీ రాసుకున్నా రెండు వేల నేను ఇప్పుడు రెండు నిద్ర మేలుకు నువ్వు చేద్దాం చేద్దాం చేద్దాం అని అంటున్నాను యుతమైన ప్రవర్తనకు సాక్ష్యం అవుతున్నది అందుకని రాసి పెట్టుకోండి అని చెప్తున్నా సర్వే భద్రాది పశ్యత్తు బా క్భవే ఎలాంటి సవాదం మనకు కావాలి తెలిసిన వాటికి తెలియని వాటికి చెప్పడం కర్తవ్యంగా ధర్మంగా భావించి చెప్పాలి ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రైట్ చెడు పనులు చెయ్యూ అనేది దీనివల్ల ఏమవుతుందట పద్యవసానం సఫర్ ఎవరు బాధపడకూడదు అందరూ ఆనందంగా సుఖంగా ఉండే సర్వే భద్రాధి పశ్యంతు సర్వే జనాన్ని శుచిరోభవంతు లోకా సమస్య శుచిరోభవద్దు అలాంటి సక్కని ప్రపంచ నిర్మాణానికి మన వంతు మనం చేయాలి అనేటువంటిది అందులో ఎందుకయ్యా ఈ విలువలు అంటే సుఖశాంతుల కోసం సౌభాగ్యం కోసం ఆరోగ్యం కోసం మీరేమనుకోకపోతే మనకు వైఫ్ షాప్ ఎన్ని ఎక్కువైనాయో తెలుసు తాగి ఇచ్చుకొచ్చి అతను ఏం చేస్తుందో తెలుస్తుంది పెళ్ళాన్ని కొడతాడు పిల్లల్ని కొడతాడు వాడు ఆరోగ్యాన్ని నా ఆరోగ్యం నాకు ఇష్టం వచ్చినట్టు రోడ్ అయ్యేటు అంటాడు వాడు చచ్చిపోతే పిల్లలు రోడ్ల మీద పడతారు ఆవిడ తల్లికి మగుడు ఉండడు సంపాదన ఉండదు ఆవిడేదో పని చేస్తుంది పిల్లలు చేస్తారు అన్యాయం అయిపోతుంది ఒక గ్రామంలో ఉన్న నూరు కుటుంబాలలో అరవై డెబ్బై ఎనభై కుటుంబాల ఇట్లా తయారైతే నూరే కథమైనట్టయితే సార్ చెప్తున్నారు మరి ఎటువంటి సమాజం కోసం మనం కృషి చేస్తున్నట్టు లేక భగవంతుడు ద్రాక్ష సృష్టిస్తే మనం ద్రాక్ష సారా సృష్టించడం ఇది మన తెలివితే అమెరికా సెల్ఫోన్ సృష్టిస్తే మనం మిస్డ్ కాల్ సృష్టించడం ఇది మన తెలివితే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నామో ప్రశ్నిస్తున్నామో నేర్చుకుంటున్నామో ఏం చేస్తున్నామో నాకు తెలియదు ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సర్వే జనాభవంతు లోకా సమస్తినోభవంతు లోని ఆంతర్యం అది ఇది మళ్లీ నెక్స్ట్ టూ త్రీ స్లైడ్స్ కొంచెం ఇంపార్టెంట్ ఉన్నటువంటి స్లైడ్స్ అండి కాస్త దయచేసి గమనించండి నో కోలా ప్లీజ్ మనిషి యొక్క జీవితంలో నూరు సంవత్సరాలు ఎనభైయో తొంభైయో ఎనభై రెండో ఏదో ఒకటి మొత్తానికి దాన్ని నాలుగు దశల కింద మనం భాగించవచ్చు ఇది మామూలుగా చెప్పబడ్డ అర్థంలో కాక నేను వేరే అర్థంలో వాడుతున్నాను ్రహ్మచర్య అంటే ఇక్కడ స్టూడెంట్షిప్ అంటే నా అభిప్రాయం ఏంటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నువ్వు ఎన్నిసార్లు ఫీరైనవో ఏ దాని మీద ఆధారపడి విద్యార్థి దశలో ఉన్నటువంటి దాన్ని మన బ్రహ్మచర్య స్థితి అని చెప్పని ఎప్పుడైతే చదువు అయిపోయిందో ఉద్యోగం మొదలతావో నాగరి కోసం పిల్లల్ని స్పెండ్ చేస్తారు పిల్లల్ని కను అని చెప్తారు కన్న పిల్లల బాధ్యతను నిద్ర పెట్టుకోవాలని బాధ్యత నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నువ్వు గృహస్థ జీవితంలో ప్రవేశించినట్టు లెక్క సెకండ్ స్టేజ్ యాభై ఎనిమిదికో అరవైకో అరవై రెండుకో నువ్వు రిటైర్ అయ్యి ఇంకా నీ వాటి గృహస్థ జీవితము కాదు విద్యార్థి జీవితము కాదంటే మూడో స్టేజ్ కు ప్రమోట్ అయినట్టు లేక మూడో స్టేజ్ అంటే ఇక్కడ రిటైర్మెంట్ స్టేజ్ వాళ్ళకి అక్కడి నుంచి కూడా ఇంకో మెట్టుకెళ్లి ఆధ్యాత్మికంగా నీకు పరిమితి ఏర్పడి ప్రాపంచకమైనటువంటి విషయాల మీద నీకు ధ్యాస తగ్గినప్పుడు నీవు కామిగాక మోక్షగామిగా అన్నప్పుడు అన్నట్లు మోక్షగామి అయినప్పుడు సన్యాసం వైపు మనస్సు మరలినప్పుడు ప్రాపంచిక విషయాల మీద సుఖాల మీద నీకు మనస్సు తగ్గినప్పుడు అప్పుడు నువ్వు సన్యాసం చేసుకునే అవకాశం నీకు ఏర్పడుతుంది తీసుకుంటావా తీసుకోవా అనేటువంటిది వేరే విషయం ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఈ దశ మనం దాటాము ఈ దశలో బహుశా ఉన్నాము కొందరు ఈ దశలో ఉన్నారు కొందరు ఈ దశలో ఉన్నారు చేసుకుంటే ఈ నాలుగు దశలలో నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలేమిటి అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు చూడండి నాలుగు ఆశ్రమాలు నాలుగు పురుషార్థాలు ఈ పేర్లు మనం మాటి మాటికి వింటూ ఉంటాం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస అనేటువంటి నాలుగు స్టేజెస్ గురించి నే ఇందాక నేను చెప్పా ధర్మ అర్థ కామ మోక్షాలు దాని గురించి ఇప్పుడు మనం కొంత చర్చిద్దాం मन तल मन पुटनपटी मन मरकू ऊपर सर पद्धति अनेकम पद्धत सतमतपरचे वाम रात्री दाटक इंटेक मन कल आलोचन నెరవేర్చుకోవాలి తీర్చుకోవాలనేటువంటి ప్రతి ఆలోచన కోరికనే మనిషి జీవితం అంతా కోరికలతో సతమతమవుతూ ఉంటాడు అది కామం కోరికలు తీరాలంటే కావలసింది డబ్బు అర్థ సంపద ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలన్నీ అవినీతి అంతా దీనివల్ల జరుగుతోంది అదుపు తప్పిన కామం అదుపు తప్పిన ఆర్జన ఎవరికి క్షేమతరం కాదు అందుకని మనవాళ్ళు ఏం చేశారంటే ధర్మాన్ని ముందు పెట్టి అర్థకామాలను మధ్యన పెట్టి మోక్షాన్ని ఆచరణ పెట్టారు ఇది చాలా తక్కువ మనకి అర్థమవుతుంది కోటి కుక్కలు బహుశా సాధిస్తారు అందుకని మధ్యలో ఉన్న మనం ఏం చేయాలి ధర్మం అంటే ఆచరించవలసినటువంటిది ధర్మం ధర్మ అర్థ ఓకే అధర్మ కర్థ అర్థ నో ధర్మకామ ఓకే అధర్మ కామ నో ధర్మ మోక్ష అధర్మ మోక్ష నో అన్న సత్యాన్ని మనం గ్రహించాలి డబ్బు సంపాదించు ధర్మంగా కూడబెట్టుకో అనుభవించు నీ పైసలు ఎవడొద్దడు అధర్మంగా వద్దు అలానే ధర్మ కామ ఓకే అధర్మ కామ వద్దు పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత వద్దు కట్టడి భార్యాభర్తలు అనే సంబంధంలోని పవిత్రతను గుర్తించండి పశుతత్వాన్ని గుర్తించటం కాదు స్త్రీలని కలి వాళ్ళని బాధ్యతాయులైన పౌరులుగా తీర్చిదిద్దే కర్తవ్యపు ఛాయలు నీ మనస్సులో ఉన్నప్పుడే అప్పుడు నువ్వు పెళ్లికి అరుగుడు అంతే తప్ప పదహారేళ్ళు కాబట్టి నీ పెళ్లికి అర్థండి అనేటువంటి పద్ధతిలో ఆలోచించమాట పొద్దున్నే ఢిల్లీ సంఘటన నేను ప్రస్తావన చేశాను మీరు గ్రహించుంటారు ఏం జరుగుతుంది సమాజంలో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అంటే ఈ నాలుగింటి యొక్క ప్రాధాన్యత అంటే ఏది నడుప వలే ఏది రైల్వే ఇంజన్ ఏది గార్డు ఏది మధ్యలో ఉన్న భోగిలు మాత్రమే స్వీయ చలనం లేనటువంటివి స్వీయ అంతగా ఉండకుండా ఆ ధర్మం అనేటువంటి కత్తడిసిప్ చేశారు ఇప్పుడు మీరు రెండు కలిపి అర్థం చేసుకోండి మీకు తేలిగ్గా అర్థం అవుతుంది చదువుకుంటున్న దశలో మీ ధర్మం చదువు గురించి మాత్రమే రేవ్ పార్టీలు క్లబ్బులు పిక్నిక్లు కాదు చదువు అయిపోయిన తర్వాత అంటే ఆ స్థితిలో నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాత నీకు నెక్స్ట్ స్టేజ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాల్సిన బాధ్యత నెత్తినవే వేసుకున్నప్పుడు నీ ధర్మం నీ కుటుంబాన్ని పోషించటం నీ ధర్మం డబ్బు సంపాదించటం నీ ధర్మం నీ కోరికను తీర్చుకోవటం నీ ధర్మం నీవు పుట్టిన పిల్లలకి నీకు పుట్టిన పిల్లలకి నిన్ను కన్న తల్లిదండ్రులకి సమాజంలోని ఇతరులకి నీ కర్తవ్యాన్ని నీ భుజ బలం మీద నీ తెలివితేటల మీద ఆధారపడి పోషించటం ఇప్పుడు మీరు ఇక్కడ రహస్యాన్ని అర్థం చేసుకోండి సమాజంలో నాలుగు దశలలో ఉన్నటువంటి వ్యక్తులుంటారు అని అంటే పిల్లలుంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి ఉంటారు సన్యాసులు ఉంటారు అంటే అర్థం ఈ మిగిలిన మూడు వర్గాల పోషక భారం ఎవరిపోయింది ృహస్థాశ్రమంలో ఉన్న దక్తుల పైన ఉండే పిల్లలు సంపాదించలేరు ముసలి వాళ్ళు అసక్తులు సన్యాసులు ఆసక్తి లేని వాళ్ళు అంతేగా సంపాదించే బాధ్యత ఎవరిది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ధర్మం ఏమిటి మిగిలిన మొత్తం సమాజాన్ని పోషించడం వీళ్ళ ధర్మం ప్లస్ వీళ్లు ధర్మంగా సంపాదించాలి అధర్మంగా సంపాదించకూడదు మబద్ధమైన జీవితానికి గడపచ్చు కానీ ధర్మబద్ధమైన కామంతో గడపాలి తప్ప అధర్మబద్ధమైన అధర్మ శృంగారానికి నువ్వు పాల్పడకూడదు ఇంత రహస్యం ఇందులో ఇవిడి ఉంది ఈ ఆంతర్యాన్ని అర్థం చేస్తున్న పాశ్చాత్య దేశాల వాళ్ళు భారతదేశ సంస్కృతి సంస్కారము సంసారము మాకు వాళ్ళు వస్తుంటే వాళ్ళ విరిందలలకు చూసి మనం తలదూపుతున్నాం బహుశా పశువులా ప్రవర్తిస్తున్నాము మన సినిమాలు మన టీవీ సీరియల్స్ ఎక్కడికి మనల్ని తీసుకెళ్తున్నాయో ఇందాక నేను అడిగాను రెండు వేల మూడు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు అన్నప్పుడు చెప్పని మనవి మదర్ తెరస్సా ఒక చక్కని మాట అన్నారు ఏమన్నారంటే ఆవిడ ప్రపంచంలోని అశాంతికి మూల ఇంట్లో ఉందయ్యా అన్నారు ఇంట్లో ఉండటం అని అంటే ఆవిడేమన్నారంటే Parents have very little time for each other. Parents have no time for their children. Ayagari ki day shift, Amagari ki night shift. Yappude Varaan ko kasari mokha mokha mokha, hello, hello, anakunturnaar waaldu. Roaddu meira parayavai palatani chiran ko. Tillalakku huu waaldu, time katshi betti lehu, utatar lehu. పాత రోజుల్లో ఐదేళ్లు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేసి ఓనామహ శివాయ నిందించేవాళ్ళు ఇప్పుడు రెండున్నర ఏళ్లకే ప్లే స్కూల్స్ అని చెప్పని పంపించేస్తున్నారు పిల్లల్ని పెంచడం కష్టం అని అనుకుంటున్నారు డబ్బుంది కాబట్టి బోర్డింగ్ స్కూల్స్ లలో రెసిడెన్షియల్ స్కూల్స్ లలో కాలేజీలలో సీట్లు ఇప్పిస్తున్నారు ఏమవుతోంది డబ్బుంది కాబట్టి నువ్వు మమ్మల్ని బడ్ల వేసినావు మేము సంపాదిస్తున్నాం కాబట్టి నేను వృధాశ్రమంలో చేర్పిస్తున్నాం అనేటువంటి తత్వం పెరుగుతోంది నేను యువతలో కన్న తల్లి కన్న తండ్రి అనే మమకారం లేదు పెంచినావా మమ్మల్ని తల్లి పెంచితే తల్లి సంస్కారం ఏర్పడుతుంది పది పెంచితే పది సంస్కారం ఏర్పడుతుంది నేను పది పిల్లలు తప్పు పడిన కన్నా పిల్లలు ఉదయం తప్పురా అట్లా చెయ్యబో అంటే అట్లా అంటాడు చెయ్యబరా అంటే నవ్వు చెప్పడానికి అంతేకా మళ్ళీ నేను ఢిల్లీ సంఘటన ప్రస్తావన చేసుకున్నాను కాదు సమాజంలో జరుగుతున్న అరాసకాలకు తల్లులు పట్టించుకోకపోవడం కారణం కాదా తండ్రులు పట్టించుకోకపోవటం కారణం కాదా గురువులు పట్టించుకోకపోవటం కారణం కాదా అసలు నిజానికి ఎవరి పని వాళ్ళు చేస్తే సమాజ వింతకన్నా మెరుగుగా ఉండాలి కదా సమాజం స్థితిలో ఉంది అంటే ఎవరి పని వాళ్ళు చేయకపోవటం కదా మరి దీని ఇలాగే కొనసాగించామా ఆలోచన కలిగిన వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది అండ్ ది హోమ్ బిగిన్స్ ది డిజ్ర ఆఫ్ దీస్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచంలోని అశాంతికి మూల కారణం ఎక్కడుంది ప్రతి ఇంట్లోనూ ఉంది అని మదర్ తెరస్సా ఆవిడ పెళ్లి చేసుకోలేదు క్రిస్టియన్ నన్ మీకు తెలుసు పెళ్లి చేసుకోనటువంటి ఆవిడ పెళ్లి చేసుకున్న వ్యక్తుల మధ్య ఉండవలసిన పరస్పర అన్యోన్యత గురించి ఆ అన్యోన్యత వల్ల పుట్టిన పిల్లలకు సంబంధించి ఆ భార్యాభర్తలు పోషించవలసిన బాధ్యత గురించి ఆవిడ మన కనువిప్పు కలిగేలా చెప్తోంది అంటే మనం కామంతో కళ్ళు మూసుకుపోయి జీవిస్తున్నాం కాబట్టి ఆవిడ చెప్తున్న వాక్యాలలోని అర్థం మనకు అర్థం కావటం లేదు అని చెప్పని మనం అనుకోవాలి इधर धीगर पॉलीटिको का प्रिंसपल पॉलीक्स वैंस विथ ह्युमानिटी अनवता विवल तो पूरी विज्ञान शास्त्री काम विथ मोरालिटी विदालिटी का ఐదో క్లాసు ఆరో క్లాసు లెక్కల పుస్తకాలు తీస్తే నీ సాధారణలో ఒక ప్రశ్న కనబడుతుంది ఒక వ్యక్తి మూడు లీటర్ల పాలను ఇరవై ఐదు రూపాయల చొప్పున పొడి రెండు లీటర్ల నీళ్లు కలిపి మొత్తం పాలను ముప్పై రెండు రూపాయలు అమ్మితే ఎంత లాభము అంటే నువ్వు పిల్లగా ఏం చెప్తున్నావు నీళ్లు కలపకుండా పాలమ్మ అసలు నీకు లాభ లెక్కలు జరిపాలంటే ఇంతగా ఈ కలపడం ఎందుకు నువ్వు ముప్పై ఇరవై ఐదు రూపాయలు చొప్పును కొను ముఫై రెండు రూపాయలు చొప్పు నమ్మునవు ఎంత లాభ శాతం తెలుసుకోలేక రెండు లీటర్ల నీళ్లు కలిపి తూకల్లో మోసం చేసి ఆపిల్ పండుకు మైనఊ రంగు పూసి కారకోడిలో చెక్క పసు కలిపి మిర్యాలలో బొప్పాయి గిజలు కలిపి ఏంటి అపకారమేమితో అర్థం చేసుకోకుండా సమాజం నడిచిపోతుంది వెల్త్ వితౌట్ వర్క్ చాలా మంది ఇప్పుడు మనకు కనబడుతున్నారు కదా పని చేయకుండానే సంపాదించగలిగిన నేర్పరితనం వర్షిప్ వితౌట్ కంపాషన్ దయ లేని కరుణ పూజ వ్యర్థం ప్లెషర్ వితౌట్ కాన్షియన్స్ ఇర్రెస్పాన్సిబుల్ ప్లెషర్ డబ్బెట్టి కొనుక్కుంటున్నారు ఆనందాన్ని అది ఆనందం అనుకుంటున్నారు ఆ తర్వాత సుఖరోగాలు వస్తే డాక్టర్ వస్తున్నారు ఆ మనిషి ఒక ఏడెనిమిదేళ్ల క్రితం మీకు గుర్తుందో గుర్తులేదో పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా అని పెద్ద కోట్ల కోటి రూపాయలు మన భారతదేశ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అందమైన ప్రకటనలండి అవి ఎవడడిగాడు నిన్ను ఏ క్యారెక్టర్ గురించి నువ్వు చెబితే అంత విచ్చల విడితనం ఉండదు ఎయిడ్స్ ఎందుకు వస్తాయి అందుకు మళ్ళీ అక్కడ రాసేవాళ్ళు ఇలా రాదు వల్ల వస్తుంది దీని వల్ల వస్తుంది ఒకరి తువలో ఇంకొకరు ముట్టుకుంటే ఆదు అని వచ్చేవి రాని వివరంగా చెప్పడం వల్ల ఇవన్నీ నువ్వు చేయొచ్చని లైసెన్స్ ఇచ్చినట్టు అవలే ఆలోచించిన వ్యక్తి రూపొందించిందా ఆలోచించిన వ్యక్తి రూపొందించాడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సమాజం విడిపోతుందో మీకు తెలుస్తుంది ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టరా వితౌట్ క్యారెక్టరా పాత రోజుల్లో మా చిన్నప్పుడు చెప్పేవాడు ఏంటంటే if wealth is lost nothing is lost if health is lost something is lost if character is lost everything is lost and muchina podi cheppevaru ippudari konni minshaw bagamukalu kalpinattu kalipi cars kalpinattu cash kalpinattu kalipi kotta ga cheptunnaru emi ante if character is lost nothing is lost if health is lost something is lost but if wealth is lost nothing is lost డబ్బు జబ్బు చేసింది మనిషి తుమ్ మామిత్యలా ఏది సారిది సిక్స్ బై త్రీ నిన్ను పాతి పెడతారో లేదా తన్ను కట్టెలతో తగలబెడతారో అంత గురించి వెంట లేజీ రాదు ఎందుకు ఈ వ్యామోహాల వైపు వెంటబడుతున్నావు వద్దన్నానా ఎంత కోటి కోటి రూపాయల తర్వాత వెయ్యి కోట్లు లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు స్విస్ బ్యాంకు లో లక్షల కోట్లు ప్రతిరోజు న్యూస్ పేపర్ తీస్తే ఎక్కడో ఏదో ఒక స్కామ్ ప్రజాస్వామ్యం కదా నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చర్చి ఒక మాట అన్న అప్పటికి స్వాతంత్ర్యం రాకముందు ఏంటంటే యు పీపుల్ డు నాట్ నో హౌ టు గవర్న్ యువర్ సెల్ఫ్ అని చెప్పాడు ఆ వాక్యం జైనప్పుడు నా మంట బుట్టేది ఆ అంత దూరం గాడా అట్లాట అన్నాడు అది కానీ ఏం అనుకోకండి 2013 లో బౌసావాడ్ గారు తెలివిగలోడే అయ్యి వచ్చు మన గురించి తెలుసుకునే అన్నడేమో నేను చెప్పి నాకు అర్థం అవుతుంది అంటే మనల్ని మనం పాజిచుకోవటం మన చేత కాదు అన్నమాట క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్ ఉన్నది వల్లనే క్యారెక్టర్లెస్ పీపుల్ మిగిలిన అన్ని సెగ్మెంట్ సొసైటీకి సప్లై చేస్తున్నాం భగవంతుడు సర్వాంతర్యామి అని అంటాడు బౌకాన్ని ఎక్కడైనా ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ మాత్రం సర్వాంతర్యామి అయింది అసమర్థత సర్వాంతర్యామి అయింది ఎందుకు మారిపోయింది ప్రపంచం వేల సంవత్సరాల నాగరికత కలిగి తెలివి కలిగి ప్రపంచానికి శాసించేంతటి మేధా సంపత్తి ఉన్నటువంటి గతమున్న భారతదేశం వర్తమానంలో ఇలా ఎందుకు కునాదైపోతున్నది క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్ వల్ల దాని వల్ల మిగిలినటువంటి అన్ని రంగాలలోనూ కూరుకున్నది కల్వర్షం అక్కడ ఉన్నది ఒక పెద్ద వృక్షంలాగా కనబడుతున్నది దానికి చెదరు పట్టిపోయినాయి ఒక పెద్ద గాలి తుఫాను వస్తే మొత్తం కొట్టుకుపోతుందని కూలిపోతుంది రాలిపోతుంది అట్లాంటి సమాజం మన కళ్లకు కనబడుతోంది అని చెప్పని చెప్పడం ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు మీరేదోసార్ మేము ఏదో చదువుకున్నాము మాకు ఇవన్నీ ఏం తెలుసు ఏమక్కద్రా మీ తల్లి మీ తండ్రి నీకు పాఠం చెప్పిన గురువు మీ గురించి ఏమనుకుంటారో అది ఆలోచిస్తే మీ నిర్ణయ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి నువ్వేదా పని చేసి వస్తే మంచి పని చేస్తున్నావు బిడ్డ నాకు ఆనందం ఉన్నది సంతోషం ఉన్నది అని మీ అమ్మ నేను దగ్గరికి తీసుకుంటారా లేకపోతే ఊరి గాడి కూడదా ఇట్లటట్టే చేసినవరా నాకు అనుకుని చెడబుద్ధినవరా అంటారా ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటే చాలు మీ నాన్న ఏమంటాడు సరే మనం ఏం అంశం రావాలి తాత ఎప్పుడమే చేసిందా తాత తమ్ముతాతలు చేసిందా నేను చేసినా ఇట్ల పాటు గుజ్జులు కుట్టరా నీకు అని అంటాడా లేకపోతే ఒరే మంచి పని చేసినవరా అని మీ నాన్న మెచ్చుకుంటాడా చిన్నప్పటి దగ్గర్ నుంచి పాఠం చెప్పినటువంటి గురువులు తరే. ఆ గురువు ఏమని సమాధానం చెప్తారని చేసి కట్టే మన ఊరు పేరు పాటు కదరా స్కూల్ పేరు పాటు కదరా జిల్లా పేరు పాటు చేసినావు కదరా అని అంటారా లేకపోతే నష్టప చేసినప్పుడు అని మెచ్చుకుంటారు వాళ్ళ ప్రశంసలు పొందేటువంటి పనులు చెయ్యండి అనేటువంటిది ఆంతర్యం అక్కడ లవ్ ఈజ్ ది మోస్ట్ బేసిక్ హ్యూమన్ వాల్యూ అండి నే ప్రేమ అని అన్నప్పుడు భగవంతునికి ఎలాంటి ప్రేమ ఉంటుందంటే తల్లికి తన పిల్లలపై ఎలాంటి ప్రేమ ఉంటుందో భగవంతుడికి తన సృష్టిపై ఎలాంటి ప్రేమ ఉంటుంది అని పెద్దలు చెప్పారు ఈ ప్రేమ కనుక మన వాక్కులో సత్యం మన చర్యలో ధర్మం మన ఆలోచనలో శాంతి మన అవగాహనలో అహింస ఉంటాయి అని పెద్దలు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఈ ఫైవ్ ఫండమెంటల్స్ హ్యూమన్ వాల్యూస్ కూడా పరిగణింపబడ్డాడు పొద్దున్నే లేవడంతోనే ఒకసారి అర్థంలో ముఖం చూసుకుని నవ్వండి మరో రోజు బతుకున్నందుకు సంతోషించండి గర్వించండి ఆ నవ్వటంలో నిన్నటి అనుభవాల సారని కనబడవ్ లవ్ నవ్వుతూ పలకరించండి జనాన్ని ఏడుస్తూ అసూయతో గర్వంతో కాదు మంచి తరానికి ప్రేమతో నింప రాత్రికి తిరిగి అది పరిపూర్ణంగా నిండుకుని ఉంటుంది మరో వ్యక్తి నీకన్నా ఎక్కువ అనే భేద దృష్టితో ఎందుకు చూస్తాను ఆ వ్యక్తిలోనూ అదే భగవత్ చైతన్యం ఉంది అనేటువంటి ప్రేమ దృష్టితో గనక నువ్వు చూసినట్టయితే నీ వ్యవహార శైలిలో మార్చొస్తుంది హ్యూమన్ వాల్యూస్ అని కొంత లిస్ట్ ఇచ్చాను ఇక్కడ పొద్దున్నే చెప్తూ ఉన్నటువంటి ఎనభై లక్షల జీవరాశుల్లో వేటికీ లేనటువంటి ప్రత్యేకత మానవ మేధస్సుకుంది ఈ మానవ మేధస్సుకున్న కారణం చేత కొన్ని విలువలను తాను రూపొందించుకున్నాడు తన జీవితానికి ఇది అవసరమని చెప్పి భావించాడు ఉదాహరణకు కాసేపట్లో లిస్ట్ అక్కడ వస్తుంది ఊరికే చదువుతాను మీకు క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఆబ్జెక్టివిటీ పర్సూస్ ఆఫ్ ట్రూత్ కాన్సన్ట్రేషన్ యూరిటీ ఆఫ్ హార్ట్ వర్డ్ అండ్ యాక్షన్ ట్రూత్ఫుల్నెస్ పేషన్స్ సెల్ఫ్ మాస్టరీ అది అది ఆఫ్ అయిపోతుంది కదా మళ్ళీ ఆనా Commitment, punctuality, equality, orderliness, simplicity, honesty, humility, absence of anger, cleanliness, etc. If you don't have this world, you don't have this concept. You don't have this concept. ఈ భావాలు లేవు ఈ భావ వ్యక్తీకరణ లేదు ఈ ప్రశ్నించే తత్వం లేదు ఆలోచించే తత్వం లేదు ప్రకృతి నియమించినటువంటి ఇన్స్టింక్స్ అంటే సహజమైనటువంటి ప్రకోపనల వల్ల ప్రతిస్పందనల వల్ల ప్రతి వల్ల తమ జీవితాన్ని తిట్టుకుంటాయే తప్ప మనలాగా ఆలోచించి మంచి చెడు నిర్ణయాలు లేవు అవి అబద్దాలు చెప్పవు వాటికి స్విస్ బ్యాంకులలో అకౌంట్స్ లేవు వాటి ప్రజాస్వామ్యము రాసరికమో జమీందారీమో నవాబ్గిరియో లేదు దాదాగిరి లేదు గుండాగిరి లేదు మరి ఇంత తెలివితేటలున్న మనుషులు మనం ఏం చేస్తున్నాము హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ పొద్దు నుంచి నేను చెప్పిన దాని యొక్క అంతర్యం ఏమిటంటే వీలైతే సాయం చేయండి వీలు లేకపోతే అపకారం మాత్రం చెయ్యొద్దు వీలైతే ఉపయోగం చేయి సాయం చేయ లేకపోతే ఉదానా వల్ల కాదని చెప్పని తప్ప అపకారం చేయొద్దు అవద్దని చెప్పొద్దు అని చెప్ప నేర్పలను కనుక పాటిస్తే మంచి అలవాట్లు ఏర్పడతాయి మంచి అలవాట్ల వల్ల మంచి పద్ధతులు మంచి పద్ధతుల వల్ల మంచి వైఖరి మంచి వైఖరి వల్ల మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన వల్ల మీకు అందరికీ ఉపయోగము ఇది ఇందులో ఉన్నటువంటి లాభం అన్నమాట దాట్ ఈస్ ది వే టు బికమ్ హ్యాపీ అ ఒక ప్రశ్న అడిగారు ఎలాంటి జీవితం కావాలి అని అందరూ సుఖ సంతోషాలు రావాలి ఇతరులకు ఉపయోగపడేటువంటిది కావాలి అనుభవం మంచి అనుభవం ఉండేటువంటిది కావాలి అని చెప్పని కోరుకున్నారు మరి విలువలు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందా విలువలు లేకపోతే సాధ్యమవుతుందా అనేటువంటిది ప్రశ్న ఆలోచించవలే మనిషి think and learn to become a better మరికింత మేర మనిషి అమ్మటానికి ఎలాంటి ఆలోచన సరళి ఎలాంటి ప్రశ్నలు అవసరమో అది ఆలోచించడానికి నిర్ణయించడానికి ప్రయత్నం చేయాలి మనం ఈ ప్రశ్నలతో మొదలు పెట్టాము వాటి పొద్దున లెక్కలు మానవతా యువలు ఎందుకోసం మనిషి బాగుపడటానికి సమాజం బాగుపడటానికి నీతి నియమాలు ఎందుకోసం లేకపోతే సమాజం వరికి ఇంత అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి అసలు ఈ ఉపన్యాసం ఎందుకోసం మీరు ఆలోచించమనేటువంటి నిప్పురవలను రగిలించడానికి ఈ జీవితం ఎందుకోసం మనం బాగుపడటానికి ఇక్కడ నువ్వు బాగుపరచడానికి బికజ్ ఈజ్ బెటర్ ఎందుకోసం సర్వే జనాభా సాధించటానికి అందుకని ఉపన్యాసం యొక్క ప్రయోజనం అది వాట్ హ్యావ్ యూ చే ప్రశ్నించకుండా యథలాభంగా ప్రతిరోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి చేస్తూ ఏదో కాలక్షేపం చేస్తూ గడపటం అలవాటైపోయినటువంటి మనం ఆలోచించి మాట్లాడండి ఆలోచించి నిర్ణయించండి ఆలోచించి కర్తవ్య పాలన చెయ్యండి ఎదుటి మనిషిని అసూయలో చూసే ముందు ఆలోచించి ప్రవర్తించండి వీలైతే సాయం చేయండి వీళ్ళు లేకపోతే అపకారం చేయొద్దు అబద్ధం చెప్పొద్దు అని నేను చెప్పిన ఇదేమైనా కష్టమైన విషయాలా ఇది చదువులు మానేసి ఉద్యోగాలు మానేసి రాళ్లు కొట్టుకుని జీవించమని చెప్పిన్నా పెళ్లి చేసుకోవద్దు అని సుఖపడవద్దని చెప్పిన అర్జెంట్ గా అలవాటు సడన్ బ్రేక్ చేసినట్టు మానుకోమని చెప్పానా ఆలోచించమని చెప్పినా అంతే అడిగింది ఏంటంటే మిమ్మల్ని సూచూచేయండి ఆలోచించి చేయండి ఆలోచించడానికి మనం సిద్ధపడకపోతే మన భవిష్యత్ ఎట్లుంటుంది ఏదైనా ప్రపంచంలో టాప్ టెన్ లో ఒకరుగా ఉండటానికి మీరు ప్రయత్నించండి ఉదాహరణకు ఇప్పుడు మీ ఊళ్ళో పది ఏదో బట్టర్ షాప్ ఉన్నాయని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ పదిలో నేను వేరే ఊరు నుంచి వచ్చి సార్ ఇక్కడ మంచి బట్టలు తుకున్నామే అని చెప్పని అడిగితే మీ సంస్థ పేరు చెప్తారా లేక బ్యాదొద్దు సార్ ఆడ బాగుందని చెప్పని చెప్తారా ఇప్పుడు మీరు చాలా మంది ఆర్ఎంపీలు ఈస్టర్ మెడికల్ ప్రాన్షన్ ఉదాహరణకు నేను ఇక్కడ ఏదో వచ్చి ఏదో చిన్న డెబ్బై అయిందని అనుకుందా అనుకుని సార్ ఇక్కడ ఏ డాక్టర్ దగ్గర పోవాలంటే అందరూ కలిసి ఆ సార్ స్వామి దగ్గర హాస్పిటల్ పోవయా అంటే బాగుంటుందా నువ్వు కేడనబోగానే ఆడబో మీకు అర్థంతుంది ఏడనబో ఆడదాబో ఎందుకు మీకు వచ్చిన రహస్యాలు చెప్తా భారతదేశం ప్రస్తుత పాపులేషను నూట ఇరవై ఏడు కోట్లు నూట ఇరవై ఏడు కోట్లలో వన్ పర్సెంట్ అంటే ఎంత తెలుసా ఒక కోటి ఇరవై ఏడు లక్షల నువ్వు కనుక టాప్ వన్ పర్సెంట్ లో ఉన్నా నీకన్నా కోటి ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది నీకన్నా పైన ఉన్నట్టు లెక్క ఇక్కడ ఏది నీ ఒకతనం అందుకని నేను పొద్దున్న చెప్పా లక్ష కోట్ల కణాల సామర్థ్యంలో మీరు కొంచెం ఎక్కువ స్ఫూర్తితో మీ యొక్క తెలివితేటల్ని మరింకొంత ఎక్కువ వాడుకుని ఎందుకు సిద్ధపడండి అని చెప్పాను నేను చెప్పింది అంతే ఇప్పుడు మీరు టూ వాడుతూ ఉంటే వన్ పర్సెంట్ చేయింట్ టూ పర్సెంట్ జై టూ చదివితే అందుకే సద్గంధ పఠనము సజ్జన సాంగత్యము సంగీతము సాత్వికమైన సంగీతం వినండి అని చెప్పని నేను మీకు ఆ నాలుగు సూచనలు చెప్పటానికి కారణం అది ఏ స్మాల్ స్టెప్ will make a big difference fadda teda tisukostundi poli adugu modati mundu adugu chaala teda tisukostundi jeevithamlo if you want a copy of this presentation na email id kokka line pampiste nenu mi pampistanu idi mana srikanta garundi doctor garu laptop lo untundi evarkanna kavalante adhi print out isukuntaro hard copy no soft copy no adhi chusukondi గురుజాడ నాలుగు చరణాలు చెప్పాడు చాలా అద్భుతమైన చరణాలు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా కొట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల కట్టబోయ్ నాట్ జస్ట్ వర్డ్స్ అండ్ కాసిప్ బట్ యాక్షన్స్ రిజల్ట్ ఓరియంటెడ్ యాక్షన్స్ అని దాని అంత గుడ్ లక్ అని చెప్తూ అవాజీ నిమిషాలు అయిపోయింది రెండు రెండు రెండు నిమిషాలు అయిపోయింది ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు ఆర్కైవ్ డాబ్సైట్ లో పూల బాధాన్ని సెర్చ్ చేస్తే మీకు ఫైవ్ పబ్లికేషన్ ఇన్ తెలుగు టూ పబ్లికేషన్స్ ఇన్ ఇంగ్లీష్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ యూ విల్ గెట్ అబ్సల్యూట్లీ ఫ్రీలీ సరే అదేదో లక్ష మంది నన్ను విన్నారు చూశారు డౌన్లోడ్ చేసుకున్నారు నా ఉపన్యాసాలు ఉన్నాయని డీటెయిల్స్ ఇప్పుడు నేను ఇచ్చిన ఉపన్యాసం కూడా నేను రికార్డు చేశాను ఓ నాలుగైదు రోజుల్లో దీన్ని అప్లోడ్ చేస్తాను ఆ వివరాలు మన శ్రీకాంత్కి డాక్టర్ గారికి మీరు చెప్తాను కావాల్సిన వాళ్ళు మళ్ళీ కావాలంటే వినొచ్చు లేక మీకు తెలిసిన వాళ్ళకి ఆ రిఫరెన్స్ ఇవ్వచ్చు ఆ ఆర్కే ఆర్గులో ప్రొఫెసర్ విశ్వనాథానికి సెర్చ్ చేస్తే ఎనిమిది వందల లెక్చర్స్ ఫ్రీగా దొరుకుతుంది అనేక టాపిక్స్ మీద డా సెర్చ్ చేస్తే మీకు ఒక రెండు వందల పై చిన్న పవర్ పాయింట్ ప్రెసంటేషన్ అంటే ఇలాంటి స్లైడ్ షోస్ తయారు చేసినవి మీకు ఫ్రీగా దొరుకుతాయి నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాది అని మీరు అనుకోకర్లేదు నా పేరు తీసేసి మీ పేరు పెట్టుకుని మీకు ఇష్టం వచ్చిన రీతిలో వాడుకోండి అన్ని హక్కులు అందరినీ స్వచ్ఛమైన జలపాతం ఎలా ఉత్సాహంతో ఉరకలు వేసుకుంటూ సముద్రం వైపు ప్రయాణం చేస్తుందో అలా జీవితంలో స్వచ్ఛతతో పవిత్రతతో ముందడుగు వేయవలసిన అవసరం ఉంది ఆలోచించటం వల్ల ప్రశ్నించటం వల్ల నేర్చుకోవటం వల్ల సమయాన్ని సద్వినియోగపరచుకోవటం వల్ల జీవితాన్ని సద్వినియోగపరచుకుని కార్యోహులై సమాజ కల్యాణానికై స్వీయ అభివృద్ధి పాటుపడేటువంటి అవకాశాలు ఏర్పడతాయి సద్బుద్దితో ప్రవర్తించండి స్వస్తి సెలవు శుభం థ్యాంక్ యూ వాటర్ వాటర్ అవుతుంది ముందు మంచి నేను చెప్పిన సర్ తెస్తాడు ఎలా గడపాలి నార్మల్ కదా అడిగితే చెప్తా ప్రశ్నలు వాళ్ళు అడిగే మూడలేదు పరిగెత్తాం సార్ తీవ <laughs> సన్మానము అనుక్షా అందద ఉంటూ ఏ కార్యక్రమాన నిర్వహించడంలో సర్వంత బాధ విద్యా పోషిస్తున్నటువంటి